పరిశుధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి దీవం కలిగిన తండ్రి ఎస్ నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు నైనా స్తోత్రములు తండ్రి ప్రభా గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభ నీ కంటి పాప కాచి కాపాడి ఈ దినముకు తండ్రి ప్రభ నీ నూతనమైన కృప శక్తి ఉత్తేజం బలం అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు నైనా స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ నీకే యుగయుగములకు కలుగును గాక ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారో తండ్రి అక్కడ ఉంటారన్నావు ప్రభా అవును తండ్రి కృపాసక్త్య సంపన్నుడు మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ఇదిగో పాఠల ద్వారా మీరు మయమనందండి వాక్యం ద్వారా స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడండి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీకు మహిమకరంగా జరిగించండి రానైనా రాని ఎవరో ప్రియులు వాళ్ళందరినీ ఈ ఆరాధనలు పాలు పొందేలాగా మీరే నడిపించండి రాని వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చుట్టూ కూడా మీకు కంచవేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కాబట్టి దినములు చెడ్డవి గనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని అవుతాండి కాబట్టి ప్రతి నీ సన్నిధికి వస్తున్నాం ఎన్నో విషయాలు ప్రభా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు అండ్ మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ మీకు వందనాలు ప్రభా ఎన్నో వాక్యాలు మేము అందరికీ చెప్పాలా ఈ లోకానికి మేము ప్రకటించాలా అనేకులకి నీ స్వార్థ చెప్పాలా అనేకులని రక్షణ మార్గంలోకి నడిపించాలా ప్రాభ తండ్రి ఆ రీతిగా ప్రభా మీరు మాకు బయలుపరుస్తున్నారు మీ ఉద్దేశము మా మా పట్ల ఉన్నది మేము నెరవేర్చేలాగా ఆ రీతిగా ముందుకు పోవాలని పరిశుధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించమని ఈ ఆరాధనలో మీరే మాకు తోడుండి నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఇనిపిస్తుంది బ్రదర్ పాట పాట మనోజ్ బై గారు హలో మనోజ్ బేగర్ వచ్చిన అడుగుంది ఓకే గారు రైట్ పాడబాణమాలు నీవు ఎందుకిలా కృంగి నావు నా ప్రాణమా నాలు నీవు ఎందు కిలా కృంగియో దేవునివలనా ఎన్నో మేళను అనుభవించి దేవుని వలనా ఎన్నో మేళను అనుభవించి స్వల్పకాలా శ్రమలను నీవు అనుభవి చరేవా స్వల్ప కాళ శ్రమలను లీవో అనుభవి చలేవా ఇందుకిందీసయ్యను అడిగే అర్హత నీకులే నీ లేదని సహించి స్థుతించే కృప నీకుంటే చాలునులే చాలునులే నా ప్రాణమా నాలు నీవు ఎందుకిలా కృంగి నావు నా హృదయమా ఇంకెంత కాలం ఇంతగా నీవు కలవర పడుదువు నృదయమా ఇంకెంత కాలం ఇంతగా నీవు కలవరు పడుదు దేవుని ద్వారా ఎన్నో ఉపదేశములు పొందింటివి దేవుని ద్వారా ఎన్నో ూలు పొందే అల్పకాల శోధనలను నీవు ఎదురించి జయించలేవా అల్పకాల శోధనలను నీవు ఎదురించి జయించలేవా జరిగించనీ శయ్యను అడిగే అర్హత నీకులేని లేదని సహించి స్థుతించే కృపనీకుంటే చాలునులే చాలునులే నాంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా నా ంతరంగలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకుమా దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మరచిపోకుమా దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మరచిపోకుమా బ్రతుకు దీనములూ నీవుచా గనము చేయుమా బ్రతుకు దీనములూ నీవు చా గోచేయుమా నా ప్రాణమా నా నీవు ఇందుకిలా కృంగియ ప్రాణమా నాలు నీవు కిలా కృంగియో దేవునివలన ఎన్నో మేళను అనుభవించే స్వల్ప కాలశ్రమలను నీవు అనుభవించలేవా ఎందుకు ఇలా జరిగిందని ఏ సయ్యను అడిగే అర్హత నీకులేదని సహించిస్తూ తెచ్చే కృపనీకుంటే చాలునులే చాలునులే అలా ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్ల బ్రదర్ మనోజ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ పాఠ పా పాఠ వాడుతు ఎంతో బలమైనది నామం ఎంతో బలమైనది ప్రార్థనలోను ఆరాధనలోను ఒక్క విషయం ప్ర ఓకే బ్రదర్ యే అపోసు బబోదా సా బోధయే అపోసు బబో సాయపు పసు సా కుమారుండి మీ ఒప్పుకు నగదా తండీ కుమారా పర్శుతాత్మనే తిరియకే దేవు ఎదా బోధయే అపోసుల బోధ సా వాసు మీ అపూల సా బోధసుల బోధ సావాసుమీని అపజల సాసు మీ సైమన్ వచ్చింది బ్రదర్ మళ్ళా పాడతా సార్ మీరు పాడండి అక్క ఓకే బ్రదర్ నా ప్రాణ ప్రియుజా అర్పించు నారుదయార్పణ నా ప్రాణ ప్రియుజా అర్పించును నృదయార్పణ గిణి గినా ఆత్మా హృదయార్భువా క రాధనాతో సత్యముగా విరిగి నాలిగి నా ఆత్మాను హృదయార్భువా క రాధనా సత్యముగా నా ప్రాణ ప్రియుడా సూరజ అర్పింటును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియురాజ అర్పిను నా హృదయర్పణ అద్భుత కరుడా ఆలోచన ఆచార్య సామానా ప్రభువా అద్భుత కరుడా ఆలోచనా ఆచార్య సామానా ప్రభువా బలవంతు బహు ప్రియునోరుడా మహి మారాజాస్తును బలవంతు బహు ప్రియుడా మనోవరుడా మహి మహారాజాస్తు నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పించు నా హృదయర్పణ నా ప్రా ప్రియుడా సురాజా అర్పించు అర్పింతును నా హృదయర్పణ విమోచన గములం సౌందర్య ప్రేమాస్తు విమోచనూల సౌందర్య ప్రే మాస్తులతో నమస్కరించి ఆరాధి అర్షింతులు నే పాడేదను నా ప్రభువు నమస్కరించి ఆరాధి అర్షింతులు నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పితు నారుదయర్పణ నా ప్రాణ ప్రియుడా ఏ రాజ అర్పితు నారుదయర్పణ అక్క మీరు మీట్లో పడ్డారక్క పోయింద బ్రదర్ పోయింద కరుణింపా మరచునా మరచిన కానీ మరువాడవవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా ఏసు అర్పింతు నా హృదయర్పణ నా ప్రాణ ప్రియుడా అర్పింతు నూ నా హృదయర్పణ రక్ష రంకారూలను అక్షయ మగునీ ఆహారక్షయ రా ప్రైజ్ లో అడక్క మనోజ్ బ్రదర్ పాడండి ఇక కంటిన్యూ చేయండి పాట హలో మనోజ్ బ్రదర్ నువ్వు బాడలే బ్రదర్ ఆయన మీరు బాడేయండి నేను పాడుతున్నాను నిమిషం నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి తటి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి తటి చక్కని ఆలోచన చెప్పి నడిపి ాడు నా దేవుడు శ్రమలో నైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అంధకారమే దారి మూసిన నిందలే నను క్రుంగదీసిన అంధకారమే దారి నిందలే నను క్రుంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము నను నన్ను చేర్చుతాడు చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు కష్టాలు కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి కష్టాల కొలిమి కాల్చి శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడివాడు నాకున్న కలిమి కలిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా నాకున్న కలిమి కలిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను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 శ్రమలోనైనా నన్ను విడువాడు అడుగులు తడబడినా అలసట అడుగులు తాడబడినా అలసట పైబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తటి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిపించు ఏ సయ్యా నా అడుగులు తడబడకుండా నడిపించు ఏసయ్యా నా అడుగులు తడబడకుండా ఏసులేనిదే నడువలేను ఒకగైనా వేయలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిచాను ఎన్నో మార్గాలలో Sara mullanee mullanoo trukkyaanoo. తిరిగాను నేను ఈలోక ఆశలతో ఎదురయ్యను ఎన్నో అవమానాలు నడిచాను ఎన్నో మార్గాలలో సరములనే ముల్లను త్రోకాను తిరిగాను నేను ఈలోక ఆశలతో ఎదురయ్యను ఎన్నో అవమానాలు నా చేయి పట్టి శ్రమలను తొలగించి నా చేయి పట్టి నా శ్రమలు తొలగించి తన బాటలు నడిపించెను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిపించు ఏసయ్యా నా అడుగులు తడబడకుండా నడిపించు ఏసయ్యా నా అడుగులు తడబడకుండా ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిచాను ఏసయ్య శాంతి మార్గములో దొరికింది నా నిత్య జీవము యుగ యుగములకు నేనాయనతో జీవించదను నిత్యమహిమతో నడిచాను ఏసయ శాంతి మార్గములో దొరికింది నాకు నిత్య జీవము యుగ యుగములకు జీవించదను నిత్యమహిమతో సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు నిత్య జీవమైన దేవుడు సులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిపించు ఏసయ్యా నా అడుగులు తడబడకుండా నడిపించు ఏసయ్యా నా అడుగులు తడబడకుండా లేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఒక అడుగైనా వేయలే ప్రైజ్ లాడు బ్రదర్ అప్రైజ్ లాడు పరిస్థితి రా బ్రదర్ మీరు పాట పాడండి ఈ లోపు అన్నకు కావాల కలుపుతాను ఈ రోజు అన్నది వాక్యం ఇంకా జాయిన్ అవ్వలేదు ఇప్పుడు పక్కబడిన పాటని కంటిన్యూ చేస్తాను నేను నా ప్రాణప్రీయుడా ఏ రాజా అర్పింతులు ఆ హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతులు నా హృదయార్పణ విరిగి నలిగి హృదయా పూర్వకారాగనాతు సముగా విరిగి నలి గినా హృదయా పూర్వకారా జనా సముగా నా ప్రాణ పీడా రజా దయార్పణ గర్భమునా పోిన బిడ్డను కరుణించకా తల్లి మరచునా గర్బమునా పోన బిడ్డను కరుణించకా తల్లి మరచునా మరచిన గానీ వెళ్ళడు మరువావు విడవవు ఎడబాయూ కరుణారాజా మరటి నీ వెన్నడు మరువావు విడవవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడాయి రాజా అర్థింతు నా హృదయపణ రక్షణలంకారాములను అక్షయమగు ఆహారము రక్షణను అక్షయ మగునీ ఆహారము రక్ష కురాత గీతి వీక్షోను వీక్షించు చూ క్షడా గీతిరీ దీక్షాతో వీక్షించు నా ప్రాణప్రీయురాజా అర్చించు నో నా ఉదయార్పనా ప్రాణప్రియురాజా అర్చించు నోలార్పణ నిమితిని నిరసనను నా పేదవులు ప్రకటించును నిమితి నిమిరను నా పేదవులు ప్రకటించును కృతజ్ఞతూ తూలా తొడా మీ ప్రేమను నే వివరించును విమోచతాడా మీ ప్రేమను నే వివరించును విమోచియుడా రజా అర్పింతును నా హృదయాపనా నా ప్రాణ ప్రియు రజాన్ూనా హృదయార్పణ వాగ్దానములు నిరీరన్ ప్రీమోే వాదానములు నిరవైరన్ ప్రీమోచి నాటి పారేదము ప్రాహ చిము హేలు అల్లే అల్లే పారేదము ప్రహ చిము హేలు నా ప్రాణ ప్రియురా ఏ రాజా పిను నా హృదయార్పణ విరిగి నలి గినా సత్యముగా విరిగిలినా హృదయా పూర్వా సత్యముగా బ్రదర్ ఇది అన్న కొంచెం బయట ఉన్నారంట కొద్ది పని మీద లేట్ అయిందంట అక్క దీపక్క మీరు వాక్యం షేర్ చేసుకుంటారు అక్క రేపు మీదే కదా సంఖ్యాకాండము నెంబర్స్ అనుకుంటున్నాం అదే లాస్ట్ టైం చూసుకున్నది సంఖ్యాఖండము సంఖ్యాఖండం ట్వంటీ వచ్చినము ఎయిత్ వచ్చిన అక్క లాస్ట్ టైం చూసుకుంది ఎయిత్ వచ్చిన బండతో అదే ఎనిమిదో వచ్చినం అక్క అదే ఎయిత్ చాప్టర్ లో ట్వెల్త్ వచ్చినాం అంటున్నా ఎయిత్ చాప్టర్ ట్వంటీలోనే ఇది ప్రేరైనా చదవాలి ఇప్పుడు చదవాలక్క ప్రేరైన చదువు బ్రదర్ మొన్న మా బాబు డిస్టర్బ్ కొంచెం మీద అయిపోయినా కానీ ప్రే చేస్తాను ఎయిత్ నుంచి చదవండి అతను ప్రే చేసినాక పరిషుద్ర ప్రేమల దేవా కృపణండి దేవాయస నీకు లేఖలేని వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత హల అలజ పరిశుధుల వారు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవాయసు ప్రభా మరి వాక్యం ధ్యానించబోతున్న ప్రభావ మరి నీ యొక్క నడిపించిన ప్రభా దేవాయసు ప్రభా మా ఆత్మీయమైన నేత్రాలను విప్పండి ప్రభా దేవా చూపించిన ప్రతి ఒక్క వాక్యాల మా లైఫ్ లో మేము ఆ విధంగా మేము నడుచుకోవాల ప్రభా దేవమ్మలో నా విధంగా నడిపించండి నీ యొక్క జ్ఞానం చెందుతుంది దేవాయసు ప్రభా ముఖ్యంగా ప్రభా నీ యొక్క వాక్యాలు ప్రభా ఎంతో పవర్ఫుల్ అయినాయి కాబట్టి ప్రభావ ప్రతి ఒక్క వాక్యం మాద్రంలో నాటబడాల్సిందే ప్రభా ఏసా మరి సహాయపడండి దేవా నాలో ఉండి మీరు నడిపించండి దేవా ప్రభా మరి నీ యొక్క శుద్ధాత్మ శక్తి చేత నడిపింపు దయచేయమని ఏసుకృష్ణ నామంలో తండ్రి అమ్మే నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్ళ నిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజముకును వారి పశువులకును త్రాగుటకిమ్ముదర్ చాలు బ్రదర్ చాలు థ్యాంక్ యూ నేను కొన్ని వర్డ్స్ రాసుకున్నాను అనమాట నేను యాక్చువల్లీ నెంబర్ 20 8th చాప్టర్ లో ఆ రోజు చెప్దాం అనుకున్నాను కానీ నేను కొంచెం టైము తీసుకున్నాను ఆ రోజు ఈ రోజు సగం కంప్లీట్ చేసుకుందాం అనమాట అదే ప్రిపరేషన్ నెంబర్ ట్వంటీలో ఎయిత్ వచ్చినంలో మనం చూసుకుంటే నీళ్ళ కొరకు ఉంది కదా బండ దేవుడు నీళ్ళు తప్పించడము అంటే నీవు నీ కర్రను తీసుకొని నీవుని సహోదరుడైన ఆరును ఈ సమాజము పోగు పోగుజేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము అని అంటుంది అంటే వారి కనుల ఎదుటనే అంటే ఎవరి కనుల ఎదుట అంటే ఇవి ఇదంతా జరిగేది ఇజ్రైలైజ్ ప్రజల ముందు ఇప్పుడు ప్రజలు అంటే లోకంలో చూసుకుంటే దేవుని నమ్మిన బిడ్డలే కదా ఇప్పుడు మనం ఆత్మీయంగా చూసుకుంటే మనమే అంటే మనం దేవుడు ఏమంటున్నంటే ఎంతో మంది అంటే అక్కడ జనము ఎంతమంది జనము ఉన్న వాళ్ళందరినీ పోగుజేసి వారి కనులేదుటనే బండతో మాట్లాడమంటున్నాడు అంటే బండ అంటే నేను అంతకు ముందు కూడా చెప్పినాను కదా క్రీస్తుకి అంటే బండ అంటే యుగానికి రాయి అని చెప్పినాను చేన్ స్ట్రాంగ్ లో రాయి అని చెప్పిన వర్డ్ ఏమని ఒక మనిషి ముఖం మీద ఇక్కడ నేను రాసుకుని ఏమైనా రాసుకున్నానంటే ఈ జైన్స్ రోమ్ నవంబర్ లో ఆ బండతో మాట్లాడము అంటే నార్మల్ గా బండ అంటే బండ కదా అది ఒక దేవునికి సాదృశ్యం తెలియజేస్తుంది ఆ ఎందుకంటే ఒక మనిషి ముఖం మీద బలమైన లక్షణాలు మరియు లోతైన గీతలు కలిగి ఉంటాయి అంటే ఇప్పుడు ఒక మనిషి ముఖం పైన బలమైన లక్షణాలు ఇంకా లోతైన గీతలు గీతలు ఎక్కడ కలిగి ఉంటాయి అంటే ఆల్మోస్ట్ బండ మీద రకరకాల లైన్స్ ఉంటాయి బండల పైన మన డెప్త్ గా దాన్ని భూతార్థం పెట్టి చూస్తే ఆ బండ మీద లైన్స్ కనిపిస్తుంటాయి కదా అట్లనే ఇప్పుడు ముసలిం ఉంటారు కదా ఓల్డ్ వాళ్ళు వాళ్ళకు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి పేసెస్ పైన లైన్స్ ఆ స్కిన్ ఆ విధంగా ఉంటుంది అనమాట అందుకే లోతైన గీతలు కలిగి ఉంటాయన్నమాట అంటే అంత డెప్ గా ఉంటాయి లైన్స్ చూడ్డానికి పేస్ మీద అని అది చెప్తుంది బండతో మాట్లాడాలంటే ఇంకా దేవునితోనే మాట్లాడాల ప్రజల ఎదుటనే ఇంకా ఎవరి ముందు కూడా కాదు ప్రజల ఎదుట మాట్లాడితే ఆ ప్రజలు రక్షణలోకి వస్తారు కదా ఇప్పుడు ఆ గోపజనం ఉన్నారు ఆ గొప్ప నుంచి కూడా కొంతమంది జనాలు బయటికి రావాలి అనంటే వాళ్ళకి సత్యం తెలియజేయబడితేనే వాళ్ళు బయటికి లేకపోతే వాళ్ళు రాలేరు అందుకే దేవుడు ఆ బండతో మాట్లాడినప్పుడు అది నీళ్ళు ఇచ్చును అంటే ఎప్పుడైతే ఆ వర్డ్ మనం దేవునితో మాట్లాడతామో అప్పుడు దేవుడు సమృద్ధిగా మనకి వాటర్ ఇస్తామంట వాటర్ అనేది మన దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం కదా అయితే నేను దానికి నేను ఒక వచనం కూడా రాసుకున్నాను ఏది అంటే జాన్ సిక్స్త్ చాప్టర్ లో మనకు థర్టీ వచనంలో ఉంటుంది కదా జాన్ సిక్స్త్ చాప్టర్ థర్టీ వచనంలో అందుకు వేసు వారితో ఇట్లా నేను నా యుద్ధ నా యుద్ధకు వచ్చి నా ఎందు విశ్వసించేవాడు ఎల్లప్పుడూ దప్పికొనడు చూడండి ఎప్పుడైతే దేవునితో మనం మాట్లాడతామో ఆయన జీవ ఆహారంను నేనే అంటే ఎప్పుడైతే ఆ బండతో మాట్లాడినప్పుడు నీళ్లు మీకు సమృద్ధిగా దొరుకుతున్నాయా అని అంటే దేవుడు చెప్తున్నాడు నేనే జీవ ఆహారాన్ని మీరు నా దగ్గరికే రండి నా దగ్గరికి మీకు ఆకలి అనేది కలగదు ఎందుకంటే సత్యం నే నాటబడినప్పుడు మన హృదయంలో ఇంకా మనం ఇక్కడికి తప్పిపోమనమాట ఎవరు వచ్చినా మనకు మోసం చేసినా మనం తప్పిపోము ఎందుకంటే మనకు మాథ్యూ ఫోర్టీన్త్ చాప్టర్ లో థర్టీన్త్ వచ్చిన ఉంటది ఏమని ఉంటది ఆయన పళ్ళొక నా తండ్రి నాటని ప్రతి మొక్కయుకలింపబడను వారి జోలికి పోకొడి అని అంటుంది అంటే చూడండి దేవుడు నాటని అంటే దేవుడి నుంచి వచ్చింది ఓకే నీ హృదయంలో నాటుకో అది ఎప్పటికీ సత్యంలోకి నడిపిస్తుంది కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడంటే దేవుడి నుంచి నాటని ప్రతి మొక్కనంట ఆయనే తీసేస్తా అంటుడు ఒకవేళ దగ్గరికి అబద్ధం వచ్చినా అది నీ నుంచి దూరం చేసేస్తాను అంటుంది దేవుడు ఇప్పుడు లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి కాబట్టి ఆయన అంటున్నాడు నాటని ప్రతి మొక్కయు పైకిలింపబడును వారి జోలికి పోకుడి సో అలాంటి వారి జోలికి మనం పోకుండా ఉండాలి అనంటే ఫస్ట్ మనం దేవుని మన హృదయంలో నాటుకోవాలన్నమాట అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే మనము ఎవరైనా అబద్ధమైన బోధ చెప్పినా ఏది చెప్పినా మనం తెలుసుకుంటాము తెలుసుకొని వాళ్ళని మనం ఏం చేస్తామంటే దేవుని సత్యం లోతులకు నడిపించడానికి ప్రయత్నిస్తుంటుంటాం అనమాట అందుకే దేవుడు అంటానమాట మాథ్యూ ఫోర్టీన్త్ చాప్టర్ థర్టీన్త్ వచ్చినాము అందుకే ఇక్కడ ఆయన అదే అంటుడు బండితో మాట్లాడినప్పుడు అది నీళ్ళు ఇచ్చును నీవు వారి కొరకు నీళ్లు బండలో నుండి రప్పించుతాని చూడండి ఆ బండలో నుంచే దేవుడు రప్పిస్తానంటుంది ఇంకా బండ అంటే క్రీస్తే కాబట్టి మనకి ఇది తెలుసు యుగానికి ఒక రాయి అని కూడా అర్థం ఉంది జేన్స్ ట్రాంగ్ నెంబర్స్ లో చాలా ఉన్నాయి ఇంకా ఏమని ఉందంటే ఆ భద్రత అని కూడా ఉంది మరి దేవుడే మనకి భద్రత ఇప్పుడు అంటే ఆయనతో మనం మాట్లాడినప్పుడే అందుకే ఆయన అంటుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి యోహాన్ సిక్స్త్ చాప్టర్ లో మనకు తెలిసిపోతుంది కాబట్టి ఏసు పరలోకం నుండి ఆహారము మోస మీకు ఇవ్వలేదా అని అంటాడు కదా మరి ఆల్రెడీ మోస అక్కడ చూపిస్తున్నాడు ఎవరు జనుల ఎదుటనే సమాజం పోగు చేసి ఆ వాళ్ళ ఎదుటనే దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు కదా సో మోస అక్కడ ఇచ్చిన లేదా కూడా దేవుడు అక్కడ వాళ్ళకు పోష నేసినమాట అట్లా కామగూడమని ఉంటుంది అందులో బైబిల్లో అయితే మళ్ళీ మోస ఇచ్చిండు ఇచ్చినాక కూడా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం మోస చూపించును వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు సత్యంగా అర్థం చేసుకుని ఉంటే ఈ పాటికి ఎప్పుడో లోకం సత్యంలోనే ఉంటుంది కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు ఆ అందుకే అది ఏమైపోయిందంటే ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచించుకొని అలా గ్రూప్స్ డివైడ్ అయిపోయినాయి అందుకే నా తండ్రి పర్లోకం నుండి వచ్చిన జీవమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాను చూడండి దేవుడు పైనుంచే ఆ మనకి జీవ ఆహారం ఆయన ఆ కాలంలో దేవుడు మన్నా కురిపించినడు వాళ్ళు మన్నా తిని మంచి బ్రతికినారు కానీ వలు వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆహారమే తిన్నారు అన్ని చేసే దేవుని యొక్క సత్యని వాళ్ళు నమ్మలేకపోయినారు దేవుని యొక్క పరిశుద్ధతని వాళ్ళు కనపరచుకోలేకపోయినారు దేవుని యొక్క పరిశుద్ధత వాళ్ళు అప్పుడే కనపరచుకొని ఉండుంటే ఈ పాటికి వాళ్ళు మంచి ఉంటుండే కానీ వాళ్ళు కనపరచుకోలేకపోయినారు చూడండి ఇక్కడ కూడా మనకుంటది కీర్తనలు ఈతనల్ సెవెంటీ ఎయిత్ సిక్స్టీన్త్ వచ్చనంలో మనకు ఉంటుందన్నమాట ఏమని అంటే వండల్లో నుండి ఆయన నీటి కాలువను రప్పించను నదుల వల్లే నీళ్లు చూడండి మనం ఎప్పుడైతే దేవుని యుద్ధం మనం పరిగెడతామో ఆయన దగ్గరని కూర్చొని మనం నేర్చుకోవాలి అనప్పుడు ఆయన డెఫినెట్ గా ఆ మన హృదయానికి తృప్తి పరిచే ఆయన మనకి ఇస్తా ఉంటారనమాట ఇప్పుడు ఎంతో మంది జనాలు ఉన్నారు రోజు చాలా మంది వాళ్ళ హృదయంలో ఎలాంటి బాధ ఉందో ఎలాంటి దుఃఖం ఉందో అది మనకు తెలియదు కానీ అది కూడా రావాలి అది కూడా నువ్వు తెలుసుకోవాలి అని దేవుని వైపు పోయినప్పుడే ఆయన చూపిస్తానంటున్నాడు అంతవరకు మనకు ఆయన చూపించలేడు ఎందుకంటే మనం ఆసక్తి ఆయన దగ్గరికి వెళ్తేనే అలాంటి అనే మనకు బయలుపరుస్తూ ఉంటారు అనమాట ప్రభు అందుకే దేవుడు అక్కడ చెప్తుంది నెంబర్ ట్వంటీలో మనకు ఎయిత్ వచ్చినంలో చూపిస్తున్నాడు నేను ఇక్కడ పాయింట్స్ కొన్ని రాసుకున్నాను కర్ర అంటే మీకు ఆల్రెడీ అంతకు ముందుకే కర్ర అన్నప్పుడు అది పాలించిన వాడడం దాన్ని బట్టి ఉంటుంది ఇంకా దిద్దు దిద్దుబాటు చేయడానికి ఉంటుంది మళ్ళా ఒక రాజదండం కూడా చేయడానికి అంటే సపోర్టెడ్ ఆఫ్ లైఫ్ అనమాట నీకు ఆ స్టిక్ ఉంటే సపోర్ట్ ఆఫ్ లైఫ్ బ్రెడ్ అని ఉంది అంటే స్టిక్ అంటే స్టిక్ అనే కాదు దాని మీద ఉన్న హెథారిటీ అంటే ఒక కర్రకు ఉన్నంత శక్తి అంటే ఎథారిటీ ఉంది ఆ ఎథారిటీ ఉంది కానీ నీకు సపోర్ట్ దేవుడి నుంచి రావాలా ఆయన శక్తి నీలో ఉండాలా అప్పుడైతేనే అప్పుడు మాట్లాడినప్పుడు మనము ఇతరులకు చెప్పగలుగుతాం అనమాట ప్రతి వాక్యాలు అందుకే ఆయన చెప్తున్నా ఇవన్నీ చేసుకున్నాండి ఇంకా ఇస్రాలైట్స్ దేవుని పిల్లలు ఆత్మ ఆత్మీయమైన ఇజ్రాయలేస్ ఇంకా శరీరకరమైన ఇజ్రాయలేస్ కూడా ఉన్నారనమాట సమాజం పోగు చేసిన వాళ్ళందరిలో ఆ ఎంతమంది అంటే చాలా మంది లేదు అందులో ఆత్మీయమైన ఇజ్రాయలేస్ చాలా తక్కువ ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళంతా శరీరకరంగానే ఉన్నారు అందుకే జీజసెస్ రాక్ అని రాసుకున్నాను ఆ ముఖ్యంగా దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆయనతో మనం మాట్లాడినప్పుడు ఆయన సత్యం మనలో ఎట్లా ఉంటదంటే ఆ ఎఫిషియన్స్ టూ ట్వంటీలో మనకు ఉంటది ముఖ్యమైన మూలరాయి యుండగా ఆ ప్రవక్తలు వేసిన పునాదుల మీదనే మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమలు పరచబడి పరిశుద్ధమైన దేవాలయ మగుటకు అరుది అని ఉంది అంటే చూడండి దేవుని యొక్క సత్యం మనలో ఉంటే మనం ఎట్లుంటామంటే క్రీస్తసు పునాది మీద కట్టబడిన వల్లమై ఉంటాం అనమాట ఆ క్రీస్తసు పునాది మీద కట్టబడితేనే చూడండి ఆ పునాది మీదనే ఎంతో మంది కట్టబడి కదా ఆ పునాది మీదనే చాలా మంది కట్టబడి ఉన్నారు మళ్ళీ ఒక్కొక్క పునాది అంటే చూడండి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు పునాదులు వేసుకుంటూనే వచ్చిండే వేసు ప్రభు ఆ ఈ పునాది క్రీస్తసుది అనమాట ఏసు ప్రభు వేసిన పునాది మీదనే ప్రవక్తలు వచ్చినారు చిన్న ప్రవక్తలు వచ్చినారు పెద్ద పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఆ పోస్టులు వీళ్ళంతా పునాది మీదనే కట్టబడినరు అంటే ఇప్పుడు మన కాలంకి రకరకాల పునాదులు లోకంలో ఈ రకరకాల పునాదులు పోతే మన దారి తప్పిపోతాము అందుకే మనం సరి పునాది చూజ్ చేసుకోవాలా ఆ సరి అయిన పునాది పునాది ఆ పునాది నీకు దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉంటేనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే సత్యానమాన్ని మార్గానికి నడిపిస్తుంటారనమాట అందుకే క్రీస్తీస్ ముఖ్యమైన మూల రాయి అని తెలియజేస్తుంది మరి ఆయనలో ఎంతో మంది అపోసులు కదా వాళ్ళు ప్రార్థన చేస్తున్న అద్భుతాలు జరిగినాయి వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టినా అది వాళ్ళకి స్వాధీనం ఏది చేసినా వాళ్ళకు అథారిటీ అంతా ఉంది దేవుని యొక్క శక్తి ఉంది వాళ్ళు ఎవరికి చేయబట్టి ప్రార్థన చేసినా అక్కడ స్వస్థత పొందుతున్నారంటే వలు సరైన పునాది మీద ఉన్నారనమాట అంటే క్రిస్టియస్ పునాది మీద వర్ కట్టబడినారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి అద్భుత లాచకాలు చేసిన దేవుడు ఎంతో వాళ్ళకు అంటే వాళ్ళ ఈ లోకానికి సుమార్త అందబడ్డది ఎట్లా ప్రభు ఉన్నాడు వాళ్ళకు మార్గం చూపించిన ఆ ట్వెల్వ్ మెంబర్ డిసైపుల్స్ ఆ దాని డిసైపుల్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఒక్కొక్క దేశానికి వచ్చేసినారనమాట అంటే దేవుడు ఆ కాలం నుంచే ముద్రించుకొని పెట్టుకున్నాడు అది కూడా మనకు ఏషియా గ్రంథంలో ఉంటది ఆ ఏషియా ఎయిత్ చాప్టర్ లోనే మనకు ఉంటది ఆ ఎయిత్ చాప్టర్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయన్నమాట ఆ దేవుడు సీల్ చేసి పెట్టుమని చెప్తానమాట ఏషియా గ్రంథంలో మరి అది సీల్ చేసి పెట్టింది ధాన్యంలో కూడా ఉంటది అదే రీతిగా మన నేను ఆ వచనాలు చదివినప్పుడు నాకు ఈ యోహన్సు కూడా తెలుసు అనమాట యోహన్ స్వార్త సిక్స్త్ చాప్టర్ లో ఇప్పుడు మనకు ఉంటది కదా పీపుల్స్ అందరూ కూర్చుంటారు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ వాళ్ళకి అందరికీ దేవుడు ఆహారం పంచుతుంటాడు రొట్టెలు ఇస్తాడు చేపలిస్తాడు అవన్నీ ఐదు మందికి దేవుడు ఫుడ్ ప్రొవైడ్ చేశాడు కదా ప్రొవైడ్ చేసినాక లాస్ట్ కి గంపలు ట్వెల్వ్ కదా ఆ ట్వెల్వ్ గంపలు ముద్రించినారనమాట అంటే దేవుడు ఆ కాలంలో ట్వెల్వ్ గంపలు ఇంకా ఎక్స్ట్రా పెట్టినాడు అనంటే ఆ ట్వెల్వ్ గంపలు పెట్టినాడు కాబట్టి గంపలు అంటే ఒక ఆత్మకి సాదృశ్యం కాబట్టి ఆ ట్వెల్వ్ గంపాలు ఎత్తున్నాడు అంటే ట్వెల్వ్ మెంబర్ దిసైపుల్స్ అని నాకు దేవుడు విధంగా అర్థం చేపించాడు కాబట్టి ఆ ట్వెల్వ్ మెంబర్సే ఈ లోకానికి స్వాత అందించినారు అట్లనే అనమాట యొక్క సత్యం మనలో ఉంటే ఆ విధంగా గైడ్ చేసాడమట దేవుడు మనకి అందుకే ఆయన అంటుడు మనం బంటతో మాట్లాడతామో ఆయనే నీటి కలవల వలె రప్పించును నదుల వలె నీళ్లు ప్రవహింపజేసును అంటే దేవుని యొక్క వాక్యము మనము ప్రకటించినప్పుడు ఆ విధంగా వస్తా ఉంటాయన్నమాట దేవుని యొక్క సత్యము ఆ దేవుడు ఓపెన్ చేయిస్తూ ఉంటా అన్ని విధాలుగా అందుకే ఆయన మన అంతకుముందు కూడా చూసినాము శామ్స్ థర్టీ త్రీ నైన్త్ ఆయన మాటలు సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞాయ కార్యములు సిద్ధపరచును ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞ అంట స్థిరపరచబడింది ఇంకా స్ట్రాంగ్ గా ఉండిపోయింది అందుకే మనము క్రిస్తేస్ పునాది మీద నాకు అర్థని వస్తే అంటే ఆ నేను ఈ వచనాలు చూసుకుంటుంటే నాకు ఈ విధంగా అర్థమైందనమాట ఎఫిషియన్స్ టూ ట్వంటీలో అంటే ఎందుకు వీళ్ళు ఇంత సత్యంగా వాళ్ళు వచ్చినారు అంత సత్యంలో ఉండాలి అనంటే కాను ఎందుకంటే మనం ట్రై చేస్తున్నాము ఏమి ఒక సత్యంలో ఉండాలా ఎటు తొలగిపోవద్దు ఆయన సత్యాన్ని అనుసరించి మనం నడుచుకోవడానికి మనం ప్రయాస పడుతున్నాం కాబట్టి దేవుడు మనకు చూపించిన మార్గం ఇదే ఆయన క్రీస్తేశ్వ పునాది మీద కట్టబడాలంటున్నాను దానికంటే ముఖ్యంగా మనకు దేవుడు అథారిటీ ఇచ్చిండు కానీ ఆయన శక్తి కూడా మనం పొందుకోవాలని ఆయన చెప్తున్నారన్నమాట అందుకే ఆయన క్రీస్తేశ్వర పునాది మీద కట్టబడినప్పుడే మనకు అర్థమవుతుంది ఆ ముఖ్యమైన మూలర ఆయన కాబట్టి ఆ పూసులే కాని ప్రవక్తలే కాని వయసిన పునాదుల మీదనే మీరు కట్టబడి ఉన్నారు సో వాళ్ళు వేసిన పునాదుల మీదనే మనం కట్టబడి ఉన్నాము ప్రతి కట్టడను ఆయనతో అమలు చక్కగా అమలు పరచబడి చూడండి ఆయనతో అనమాట ఎప్పుడైతే దేవుడు వచ్చి మన హృదయంలో నివసిస్తాడో మన హృదయంలో ఆయన ఉన్నాడని మనం విశ్వసిస్తూ మనం నడుస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ఎట్లా అంటే చక్కగా నడిపిస్తూ ఉంటానమాట అన్నిట్లో ఆయన వాక్యంలో మనము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు సరైన మార్గం ఆయన చూపిస్తుండవు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు నీవే ఒక దేవాలయము కాబట్టి మనము అభివృద్ధి పొందాలా ఇతరులను కూడా అభివృద్ధి పరచాలా మనం ఎట్లా అభివృద్ధి పొందాలంటే ఆత్మీయంగా అభివృద్ధి పొందాలా మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందితేనే ఒక ఆత్మ రక్షణలోకి వస్తుంది అందుకే దేవుడు అంటుడు మనమే దేవుని యొక్క ఆలయం ఉండంగా మరి ఆయన్ని వచ్చి మన హృదయంలో నివసించక ప్రతి ఒక్క ఆత్మ ఆయనదే కాబట్టి ప్రతి ఒక్క ఆత్మకి రక్షణ రావాల్సిందే అందుకే ఆయన చెప్తున్నాడు క్రీస్పెస్ పునాది మీద మనం కట్టబడి ఉంటే ఆ బండతో మనం మాట్లాడినప్పుడు ఆయన నీళ్లు సమృద్ధిగా మనకి ఇస్తానంటున్నాడు అంటే ఆయన వాక్యము మనకు ఎంతో దారలుగా ఇస్తానంటున్నాడు మరి ఆ వాక్య చదవడానికి మనకు ఆసక్తి రావాలి అంత ఆ ఆసక్తి వస్తేనే మనం చదవగలుగుతాము ఆ సత్యని అర్థం చేసుకోగలుగుతాము నేను ఒకప్పుడు కూడా వాక్యలు చదువుతుండే కానీ ఆ చెప్తున్నాను కదా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి కాదు ఇప్పుడు ఏ వాక్యం చదవాలి అనన్నా దాని ఇంపార్టెన్స్ చూస్తున్న దేవా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని ఆయన అడిగినప్పుడు ఆయన డెఫినెట్ నాకు మార్గం చూపిస్తున్నాడు దేవుడు నేను యోహన్ సిక్స్త్ చాప్టర్ చదివినప్పుడు డిసైపుల్స్ అక్కడ ఉన్నారు ఇంకా శిష్యులు ఎంతో మంది ఉన్నారు కొండ మీద ఆయన వాక్యం చెప్తున్నాడు మరి అంత మంది త్రీ డేస్ అక్కడ తువత ప్రకటిస్తున్నాడు ఏస్పడవ్ అంటే వాళ్ళకు ఆకలి రొట్టెలు ఇవ్వడము చేపలు రావడము అవన్నీ చూసినాక ట్వెల్వ్ గంపలు ఎందుకు మిగిలించిన ప్రభా అని నేను ఆయన అడిగినప్పుడు ఆ విధంగా దేవుడు చూపించినాడు అందరు చనిపోయినాక ట్వెల్వ్ గంపలు ఎందుకు మిగిలాలా ఇంకా ఎక్కువ మిగులొచ్చు కదా అని నేను దేవుని అడిగినప్పుడు ఆయన నాకు ఈ విధంగా చూపించింది ఆ ట్వెల్వ్ గంపలు ఆయన మిగిలించినాడు అని అంటే ఆ ట్వెల్వే ఈ రోజు వరకు రన్ వాళ్ళ దేవుడు అవి ఎత్తిపెట్టిన అంటే ఏజ్ ప్రభు చనిపోయినాక ఆయన తిరిగి వెళ్ళిపోయినాక ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ ట్వెల్వ్ మెంబర్స్ డిస్ అయిపోల్సే దేవుడు వాళ్ళని ఆ డివైడ్ చేసినాక ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళిపోతారు కాబట్టి అట్లా మన దేశానికి కూడా దేవుని యొక్క సువాత అందబడిందని దేవుడు నాకు ఆ విధంగా తెలియజేసింది అనమాట అట్లా అందుకే నేను దేవుని అడిగిన దేవాన్ని నిన్ను అడిగితే ప్రతి ఒక్కటి సమృద్ధిగా ఇస్తాను ప్రభు మరి నాకు ఇది అర్థం చేయట్లేదు ప్రభు అన్నప్పుడు దేవుడు నాకు ఆ విధంగా చూపించాడు నేను ఇదే వచనం చదువుతున్నా నాకు దగ్గర దగ్గర ఈ వచనాలే నాకు ప్రేరేపిస్తా ఉన్నాయన్నమాట ఇదే చదవాలని అందుకే నేను ఈ ఒక్క వచనంలోనే ఇన్ని పాయింట్స్ దేవుడు నాకు చూపించాడు అందుకే ఆయన అంటున్నాడు నువ్వు సరి అయిన పునాదు మీద మనం కట్టబడాలి ఈ లోకం రకరకాల పునాదుల పైన ఉన్నాయి దేవుడు మనకన్నా సత్యం బయలుపరిచినాడు ఆ సత్యం మనం ఇతరులకు పంచాలా ఎప్పుడైతే ఇతరులకు పంచుతామో అప్పుడు సత్యంలోకి వస్తారు దేవుని యొక్క రక్షణ మార్గం వరకు తెలియజేయబడుతుంది అప్పుడు వాళ్ళు ఎయితుక్రిస్త నామంలో బాప్తిజం పొందుతారు అప్పుడు వాళ్ళు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా దేవుని యొక్క సువాత ప్రకటించడానికి వస్తారన్నమాట మరి ప్రతి ఒక్కళ్ళు లోకంలో శువాత ప్రకటించాల్సిందే అందుకే దేవుడు మనకు చూపిస్తున్నాడు మరి ఈ దేవు దేవుడు ఇవన్నీ మనం చూపించినాడంటే మరి ఆయన చిత్త ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము నడవాల్సిందే మరి యోహాన్ సిక్స్త్ చాప్టర్ లో థర్టీ త్రీ వచనంలో చూసుకుంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవము నిచ్చినది దేవుని గ్రహించు ఆహారం అయ్యున్నది మీరు నిశ్చయంగా చెబుతున్నావని వారితో చెప్పాను కావాల మీరు ప్రభు ఈ ఆహారము ఎల్లప్పుడూ మీకు అనుగ్రహ ఎంచుమనిది చూడండి ఎప్పటికీ దేవ మాకు ఇదే ఆహారం వండి దేవుడు ఇచ్చిన సత్యాన్ని మాకు దేవ యొక్క సత్యమే మాకు కావాలా ఎల్లప్పుడూ నీ జీవమైన ఆహారమే మాకు కావాలా చూడండి ఈ జీవమైన ఆహారము మనకు వచ్చినప్పుడు మనకింకా ఏ విషయంలో దప్పి ఉంటది ఒక ఆత్మ రక్షణకి రావడానికి మన ఆశ మన దప్పి అదే ఉంటది దేవుడు కూడా అంతే కదా ఆయన శిల్వ మరణం పొందినప్పుడు లాస్ట్ ఆయన దాహం అంటదు అంటే దాహం వేసింది ఆత్మల కోసమే మరి అలాంటి ఆకలియే మనకు ఉండాలి అలాంటి దాహమే మనకు ఉండాలి అందుకే దేవుడు చెప్తున్నాడన్నమాట ఈ వచనంలలో మనకి థర్టీ యోహాన్ సిక్స్త్ చాప్టర్ థర్టీ ఫైవ్ అందుకే ఏసు వారితో ఇట్లా జీవ ఆహారం సో ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో ఆయన మనకు సరైన మార్గం యొక్క నడిపిస్తు నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి గుణడు సో ఎప్పటికీ మనం ఆకలి గుణము ఆ ఆకలి అనంటే డిఫరెంట్ స్వేసెస్ కూడా ఉంటాయి ఆకలి కానీ మనకు వచ్చే ఆకలి ఎట్లాంటిదంటే దేవుని యొక్క ఆహారము ఆయన ఇచ్చే ఆహారము తింటేనంట ఎప్పటికీ మనకు ఇంకా ఆకలి అనేది ఉండదు ఎందుకు ఆయన ఇచ్చే ఆహారము మనకు జీవం ఇస్తుంది ప్రాణం ఇస్తుంది మధురంగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనం నడుచుకుంటే ఎన్నో పొందుకుంటాము నా ఎందు విశ్వసించి వాడు ఎల్లప్పుడూ దప్పికొనడు చూడండి దేవుని వైపు మనము ఎప్పుడైతే విశ్వసి నడుచుకుంటామో విశ్వాసం ఉంది కానీ వరకు నిలబెట్టుకుంటున్నామో ఆ విశ్వాసాన్ని మనకు ఎన్నో పరీక్షలు దేవుడు పెడుతున్నాడు ఆత్మీయమైన పరిస్థితిలో మనకు ఎన్నో పరీక్షలు వస్తున్నాయి అందులో ఎంత వరకు నువ్వు ఇంకా విశ్వాసంలో నిలబడుతున్నావు ఎంత నిలబడతలేమో మరి దేవుడు మనకి ఇక చూపిస్తున్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడు ఆయన అందు విశ్వాసం ఉంచమంటున్నాడు మనం మనుషుల పట్ల విశ్వాసం పెడుతుంటాము వీళ్ళు హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు చేశారు కదా అని కానీ ఎవరి మీద విశ్వాసం పెట్టినా చివరికి ఏ ప్రభు దగ్గరికే రావాల ఆయన మీద విశ్వాసం పెడితేనే మనము ఎప్పుడు ఇంకా ఆకలి అనేది దప్పి అనేది మనకు ఉండదు అది వేరేగానే ఉంటుంది మనకి ఇచ్చిన ఆకలి కానీ మనకి ఇచ్చిన దప్పి ఎలాంటిది ఒక ఆత్మను రక్షించడానికే మన ఆకలి దప్పి ఉండాలి కానీ వాళ్ళ నుంచి దోచుకునే వాళ్ళలాగా ఉండద్దు వాళ్ళకి ఇచ్చేవారిలాగా ఉండాలన్నమాట అందుకే దేవుడు అంటున్నా ఆ అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడే ప్రతి ఒక్కటి దొరుకుతుంది మరి ఆయన దగ్గర ఉన్న ఈ లోకంలో ఇంకెక్కడ దొరకవు అందుకే పర్లోక వాటిలో అంటే ఆత్మ సంబంధమైన వాళ్ళం కాబట్టి పైన పైన వాటినే మనం వెతకాలా పైన వాటినే మనం పొందుకోవాలా అనేకులకు కూడా ఇచ్చే వాళ్ళలాగా ఉండాలన్నమాట అందుకే దేవుడు అంటున్నావు ఆయనే మన హృదయంలో నాటుకోవాలా ఆయన సత్యని మన హృదయంలో నాటుకుంటే మనము ఎక్కడికి తప్పిపోము అని చెప్తున్నారు దేవుడు మరి దేవుడి చిన్న వాక్యం దీవించింది కదా పామ్మేన్ పరిషుధుడ పరిషుధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ తండ్రి ఎసై వందనాలు ప్రభ అవును తండ్రి వాక్యం ఈ దినం నీ స్వరం మాతో మాట్లాడినావు ప్రభ అవును ప్రభ నాయన నీకే నువ్వే మాకు మొలరా ఈ నీ మీద మేము మా యొక్క స్థితి కట్టుకుంటే మేము పడిపోం ప్రభ దేనికి బెదరము దేనికి జడియం ప్రభ కాబట్టి ప్రభ ఆ రీతిగానే అపోస్తులు ప్రవక్తలందరూ ప్రభ నీ మీదనే అంటుకట్టబడ్డారు కాబట్టి వాళ్ళు బహుగా ఫలించు కాబట్టి నీ సువార్త ప్రభా నైనా ఈ రోజు మా దగ్గరికి రాగలిగింది మేము వినగలిగినాం ప్రభ కాబట్టే ప్రభా ఏసయ్యా ఆ రీతిగా మాలో కూడా నీలో ఫలించే అభివృద్ధి మాకు కావాలా ప్రభ నీ కృప మాకు అనుగ్రహించండి మీ జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా మేము కూడా సువార్థ ప్రకటించాలా ప్రభ అనేకులకి ప్రభ అనేకుల్ని రక్షణలోకి నడిపించాలా ఈరోజు ఆహారం ఉంది ఈ రోజు దప్పిక ఉంది కానీ నాయన అది క్షయమైనది ప్రభ ఇది అక్షయమైన ఆహారం ప్రభ ఇది నిత్యజీవమైన ఆహారం దీన్ని భుజించిన వాడు ఎవరు నాయన దప్పిక కొనడు ఆకలి కొనడానో ప్రభ ఈ ఆహారం లేదు ప్రభ ఈ రోజు లోకంలో ప్రభ నాయన మేము సమృద్ధిగా ప్రభ ఈ ఆహారాన్ని పంచిపెట్టాలా ప్రభ కాబట్టే తండ్రి బేదలకు నీ సువార్త ప్రకటించాలా విరిగి నలిగిన వారికి నీ సువార్త ప్రకటించాలా ప్రభా బీహనాయన బంధకాలలో ఉన్నవారికి చరస్థలలో ఉన్నవారికి నీ సువార్త మేము ప్రకటించాలా ఆ బంధకాల నుంచి ఆ చరల్లో ఉన్నవారిని విడిపించాలా మతపరంగా ఆచారబద్ధకంగా జీవించే కూడా నీ సువార్థ ప్రకటించాలా తండ్రి మీరు అక్కడికి మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలా ప్రభా కాబట్టే ప్రభా నాయన తండ్రి దినంను చూపించిన ప్రభావ ఆ దినం మోసేపు నాయన నాయన వాళ్ళకి ఆహారం ఇచ్చినావు పరలోకం నుండి మన్నాను కురిపించినావు ప్రభ బండలో నుండి నీళ్లు ఇచ్చినావు ప్రభ అయినా వాళ్ళు నశించిపోయినారు ప్రభ కానీ మీరే నిత్య ఆహారం ప్రభ ఈ ఆహారం తిన్నవాడు నాయన ఆకలి కొనడు దప్పిగొనడు వాడిని నేను లేపుతానన్నావు ప్రభ కాబట్టే ప్రభ నాయన ఈ ఆహారం అందరూ భుజించేలాగా నేను అందరికీ పంచిపెట్టాలా ప్రభ కాబట్టి నీ వాక్యమే నాయన ఆహారం కాబట్టి అది మీరే కాబట్టి మిమ్మల్ని నాయన మేము పంచిపెట్టాలా అందరికి సువార్థ ప్రకటించాలా మా గొప్పతనం కొరకు కాదు మాలో ఎలాంటి అహము గర్వము ఆయన ఈ లోక సంబంధమైన శరీర క్రియలు మాలో ఉండొద్దు ప్రభా క్రీస్తు మాలో ఉండాలా ప్రభ కాబట్టి ఎప్పుడైతే మా ప్రాణము ఆత్మ శరీరము నీకు సమర్పించుకున్నామో ఇక మీదట మాలో జీవించేది నీవే మాలో ఉండేది నీవే మాలో నడిపించేది అన్ని నీవే ప్రభా కాబట్టి నాయన తండ్రి కాబట్టే ప్రభ నాయన నీ సువార్థ మేము ప్రకటించాలా ఈ లోకస్తు లాంటి గుణగణాలు మాలో ఉండకుండా నీ గుణాలు మాకు దయచే ప్రభ మీరు కలిగిన సాత్వికము దీర్ఘశాంతము ప్రేమ మంచితనము సమాధానము నాయన దయాలుత్వము ఇవి మాకు అనుగ్రహించు ప్రభాయన తండ్రి ఆరితిగా మేము ముందుకు పోయేలాగా మీరే నడిపించండి వాక్యం మీ స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా న ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను ప్రభ ఇది మీ నుంచే కలుగుతుందని నేను నమ్ముతున్నాను ఒకవేళ ఈ వాక్యం ప్రకారంగా నాలో నీ పట్ల ఆయస్కరంగా ఉంటే ఈ విన్న వాక్యమే నా హృదయంలో నాటబడి అది నన్ను శుద్ధీకరించి మీరు కలిగిన సరళత పవిత్రత పరిశుద్ధత నాకు కలుగుజేయును గాక మీరేనాయని ఈ వాక్యని నాలో ఫలింపు దైచేమని ప్రార్థిస్తూ నజరేడైన పెడుకుంటున్నాను తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడా మహోన్నతుడకు తండ్రి మహిమస్త ఇప్ప దేవ కృపమైడా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకున్నారనైనా మీ కృప వెంబడి కృపను మా అనుగరించి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవుడు వేసాయా నీకు వందాలిస్తాయా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయిన సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరు ఈ యొక్క నీకే కలుగుని కాక హాలలు యనా ఈ యొక్క మధ్య కనసంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మమ్మల్ని ఎంతగానో బలపరిచిన తండ్రి నీకు వందాలిస్తాయా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న గొప్ప దేవ ఈ లోకమంతా ప్రభావ వేరొక పునాది కట్టబడిన వారు ప్రభావ అది ఇసుక మీద కట్టబడిన జీవితా లాగా ఈ లోకమంతా ప్రభావ వరదలు వచ్చి తుఫాను ఇచ్చినప్పుడు ప్రభావ అది కొట్టుకోబోతుంది ప్రభా ఈ లోకమంతా ఆ రీతిగా నుండి ప్రవ్వ అసలైన పునాది మీద ప్రోభ వాళ్ళు కట్టుకోలేని స్థితిలో నీ లోకంలోనైనా మీ వాక్యమే పునాది ప్రోభ సత్యం సత్యంలో కట్టని జీవితంలో నీ లోకంలో ప్రోభ కానీ ప్రభా మీరు మమ్మల్ని అయినా మీ యొక్క పునాదిని మీరే ఒక మూల రాయి ప్రభా అపోర్సులు వేసిన ప్రభకు వేసిన మీరే ప్రోభ మీరే ఆ మూల రాయి ప్రభా అలా లుయా థ్యాంక్ యూ ఆ రీతిగా నిలబెట్టుకునేందుకు వందా ప్రభావ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభా అయినా మీకు పునాది మీద మీరు తీసుకొని రావాలా ప్రభా సత్యమైన మీకు పునాది మీద వాళ్ళందరినీ తీసుకొని కట్టాలా ప్రభావ వాళ్ళంతా మీ మందిరంగా కట్టబడాలా ప్రభావ అలాంటి సేవ మీరు మాకు అప్పచెప్పినారు కనుక ప్రభావ ఎక్కడ కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రభావ ప్రతి దశలోనైనా మీకు విధేయత చూపిస్తూ మేము ముందుకు పోవాలా ఈ లోకం అంత భయంకరమైన ప్రభావ ఆత్మలు ఘోషిస్తున్న ప్రభావ ఎవడు మమ్మల్ని విడిపింపగలడని దేవుని కుమారుల ప్రతిష్టత కొరకు సృష్టి మిగిలిన తేలిచిస్తుంది ప్రభా వాళ్ళ ప్రసవ ఏదం పడుతుంది ప్రాభ ఈ సృష్టి అంత ప్రాభ అయినా ఇది మీరు చేసిన సృష్టి ప్రభావ ఈ సృష్టిని బాగు చేసే బాధ్యత ప్రాభ ఆ సంకల్పాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రాభా మేము దీన్ని కొరకు అప్పజెప్పాలా తిరిగిన అయినా సంపూర్ణంగా దీన్ని తయారు చేసి ఒకనొక దినం ప్రభావ మీ చేతికి వాళ్ళ సృష్టిని మేము అప్పజెప్పాలా ప్రభావ సృష్టి మీ మనుషులు ప్రోభ మీ బిడ్డలందరినీ ప్రభావ మేము తయారు చేసి ఎదుట నిలబెట్టాలా అలాంటి శివ మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు తండ్రి నీకు వర్ణాలు అర్పించుకుని అయినా వాక్యందరూ మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు నీకు వందాలు ప్రభావ ఎన్నికే కృతజ్ఞతలు అర్పించకుండామైనా మేము ఉంటుందే బహు శ్రమల కాలం అయినా ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా తుట్టిల్లు కొన్న ప్రభావ ఏ స్థితిలో పిలబడినమా పిలుపుకు తగినట్లు మేము జీవించాలా ప్రభావ ఎక్కడ కూడా నా తనే దుష్టుడికి అవకాశం ఇవ్వకున్న ప్రభావ నైనా మేము వాటన్నిటి జయించి మేము ముందుకు పోవాలా ప్రభా నైనా మీరు మాకు సహాయకులు ప్రభావ సర్వ సంపూర్ణత మీలో ఉంది ప్రభావ మిమ్మల్ని చూస్తే మేము ముందుకు మా ఎడల ప్రత్యక్షం కావు మేము ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నో ఎన్న తగినాం కావు ప్రభావ పనికిరాని ప్రభావ కానీ మీ మహిమలో మేము ప్రవేశించాలా కానుక దినం అందుకోసం మేము ప్రయాసపడుతున్నాం ఆ రీతిగా అనేకులను ఆ మహిమలకు నడిపించాలా అలాంటి సేవలో మూలు అందరు నడిపించండి బలపరిచినైనా నేను ఎవరు కూడా ప్రభావ ఈ కదిలింపబడకుండా ప్రవ్వ ప్రతి ఒక్కరి స్థిరంగా మీద నిలబడి ప్రవ్వ అయినా మిమ్మల్ని ముందుకు పోవాలా ప్రభావా మా గురి ఎద్దుకు పరిగెత్తాలా అనేకులని చెంత నడిపించాలా అలాంటి సేవలో మమ్మల్ని అందరు నడిపించి మీరు ఆఖరు సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టాం తండ్రి ఆమె భ నా దీవానికి అబ్రహం వాక్యం వందల ప్రభా దీపానికి శోధం చేశాను ఈ వాక్యం పెట్టి జీవితాన్ని సహాయం చేయండి నా దీవానికి శోధం చేశాను వైరస్ ఉన్న వారికి రక్షణ నడిపించండి నా దీవానికి శోధం చేశానుభాక్సిన్ రక్తానికి పోషించండి వాల్బి ప్రభా స్వచ్చపరిచి వ్యాక్సిన్ ఎఫెక్ట్ రాకుండా సహాయం చేయండి నా ప్రభానికి వందల యేశ ప్రభా కే మీ ఆత్మ్యో బలం తొనిపి అగ్గి జీవాలు తయారు చేయండి రాక సమీపించింది మీద విజయం దాని సైమన్ ముట్టన్ తాకని స్వస్సపరిచి ఆరోగ్యం ది తీసి అగ్గించి అలాది అనాది బాబుకు బాగు చేయండి హీల్ చేసి మన ఇస్తున్నా ప్రేమగా వ్యవసాయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభు సర్వోన్నత సర్వశక్తివంతుడ సర్వాధికార్మికు దేవానికి వేలాది వందనాలు తండ్రి ప్రభా ఉదయం నుంచి ప్రభావిని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాల ప్రభా ఎంతో సజీవ లెక్కలు లేరు ప్రభావ కృపను బట్టి నీ యొక్క బట్టి నీ ప్రేమను బట్టి తండ్రి ఈ దినాన్ని మేము చూడగలుగుతున్నాం తండ్రి అటువంటి ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకే చెల్లెలుగా కా తండ్రి నన్ను మధ్యాహ్న కాల సమయంలో ప్రభావరం మాతో మాట్లాడినందుకు నీకు వందన ఇస్తలేదు వాళ్ళ బట్టనిపిస్తలేదు కాబట్టి నాయనా మేము ఎక్కడ కూడా తండ్రి నీ ఎందు అవిధేయత నీ ఎందు ప్రభావ నీకు ఆయాసకరంగా ఎక్కడ కూడా జీవించకుండా ప్రభావ మీ వాక్యం పట్టు నా తండ్రి ఆసక్తి కలిగి నేను మీ వాక్యం తెలుసుకొని దాని ప్రకారం జీవించి అనేకున్న ప్రావాన్ని చింతగా తీసుకొచ్చే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అయినా మీరే మాకు తోడుగా ఉండండి ప్రభావ మీరు మాతో ఉంటే మాకు ఏ భయము లేదు ప్రభావ ఏ దిగులు లేదు ప్రభావ అయినా మీరు మాలో ఉంటే మాకు సమస్తం సాధ్యం ప్రభావ కాబట్టి తండ్రి అయినా మీరు మాతో ఉండండి ప్రాభ మాలో నివసించండి ప్రాభ మా ప్రవర్తన అంతటి మీకు అధికారం అనుగ్రహిస్తున్నాం ప్రభావ మా తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభావ మా హృదయాలు నివసించమని వేడుకుంటున్నాం ప్రభావ మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించి నాయన మీ నామానికి మహిమకరంగా ప్రభావ ప్రతి విషయంలో మేము ఉన్నలాన సహాయపడమని మీరే మీ యొక్క కృప కనిక్రమను దయచేసి నేను మీరు విజయవంతంగా మమ్మల్ని ముందుకు నడిపించమని ఎవరైతే ఇబ్బందుల్లో ఇరుకుల్లో అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ నైనా మీరు మీ కృపను అనుగ్రహించమని మీరే నన్న ప్రతి ఒక్కరికి తోడు కాచి కాపాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరిశుద్రెంబల్ని వందనాలు ప్రభ కృతజ్ఞతలు స్తోత హళలి రజ దేవాసూ ప్రభా మరి వాక్యం చేసే ప్రభావ మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఇంకా సత్యమైన గుణమైన మర్మాలు మాకు బాలపరిచనే ప్రభా మాకు తెలియచే ప్రభా మీ సత్యాన్ని ప్రభ మేము ఎవరిడీ పొందుకోవాలి ప్రభా నూతన బలము నూతన శక్తి ప్రభా మమ్మల్ని నడిపించిన తండ్రి నీకే స్తోత్రం నీకే వందరి పరిశుద్ధ సర్వశక్తి మంతుల నీకే వందనాల ప్రభా స్ మహిమ ఘనత ప్రభావాన్ని ప్రభా యుగ యుగలకి మీకే చలును తండ్రి నీకు వందనాల ప్రభా దేవాయసు ప్రభా మేం క్రీస్తు సుఖ నది మీద ప్రభా దేవాయసు ప్రభా మీ యొక్క సత్యాన్ని ప్రభా అనేక ప్రజలకు మేము చూపించాలి ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా సత్యంలోకి రావాల ప్రభా వ్రతకు బిడ్డ మీరు మార్చుకుని ప్రభా దేవాయసు ప్రభ సృష్టించిన ప్రతి ఒక్క ఆత్మలో నీరే ప్రభా మరి ఏ ఆత్మ నశించిపోకునే ప్రభా మరి ప్రతి ఒక్క ఆత్మ మరి నీ సన్నికి నడిపించండి ప్రతి ఒక్క నిజమైన దేవుడు అని తండ్రి దేవాయస్రభ ప్రతి ఒక్క మోకాలు దేవ ప్రతి జనాలతో మీరు మాట్లాడండి దర్శించండి ప్రభా మరి హాస్పిటల్లో ప్రభా అనేకమంది చిన్న పిల్లలు ఉన్నారు ప్రభా వారి నందని గుడు ప్రభా తాకి ముట్టి స్వస్థపరచని వాళ్ళకు ప్రభా ఏమి తెలియని పిల్లలు ప్రమా దేవ ఎంతో బాధపడుతున్నారు ప్రభా హాస్పిటల్స్ ప్రమా వాళ్ళకున్న ప్రతి ఒక్క గాయని ప్రభా నీ యొక్క అస్తంతో తాకిమ్ముట్టే స్వస్థపరిచని ప్రభా నీకే స్థౌతం నీకే ఉన్న బ్రదర్ ని బాబుని కూడా మీరు తాకిమ్ముట్టే స్వస్థపరిచని ప్రభా తనకున్న ఫీవర్ ని ప్రభావ ఏచుకూరిసిన గద్దించి కొట్టి వేచి ప్రభా ఏచుకూసిన నామంలో ప్రభా స్వస్థపరిచని ప్రభా నీకే స్థౌతం నీకే దేవా ఏచు ప్రభా ఇంకా రాని మీరు ప్రేక్ష రప్పించని ప్రభా ఎవరిడే దేవ ఏ ప్రభావ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీ దీవించి గ్రూప్ లో ఉన్న బ్రదర్స్ ని సిస్టర్స్ ని ప్రభావ మీ దీవించి ఆశీర్వాదం చేత నీ పని ప్రభా ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించి నీ యొక్క పరిశుద్ధత గుంపుల ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరచుకునే నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని ఏచుకరిస్తున్న నామంలో ప్రార్థనం తండ్రి కృపా సమాజం హరపతి వైరస్ బ్ర సాకాలం కృపా సమానం తోడు కాకీన్ ఆమెన్ బెదర్ ప్రెసిరాట్ బెదర్ అందరికీ ప్రెజరాట్ ప్రెసింట్ సార్ బెదర్ అందరికి